సపోజ్ ను స్వర్గానికి వెళ్ళావు అనుకోండి ఏం చేస్తారు నాకు ఒక యాపిల్ కావాలి అని అడిగా అనుకోండి యాపిల్ ఈస్ గివెన్ యాపిల్ ఇచ్చేసారు యాపిల్ ఎలా ఇచ్చారు అక్కడ యాపిల్ చేతిలో పెట్టరు ఇక్కడ భూమి భూమండలం మీద యాపిల్ చేతిలో పెట్టేట యాపిల్ చేతిలో సంబంధించినటువంటి బీజాలు చేతికిస్తారు ఇప్పుడు ఆ బీజాలను తెచ్చి ఏం చేయాలి మళ్ళా భూమండలం మీదే నాటాలి నీ వెనకాల నీ బ్యాక్ యార్డ్లో నీ పెరట్లో అభి ఆ యాపిల్ విత్తనాలు ఇచ్చి నాటితే యాపిల్ వృక్షాలు బాగా వస్తే ఓ లక్ష యాపిల్స్ వస్తాయి అవన్నీ బయట ప్రపంచానికి అందరికీ ఇచ్చి నువ్వు కూడా తిని సంతోషం ఇది విధానం అంతేగాని నువ్వు అక్కడికి వెళ్ళి యాపిల్ అనేది యాపిల్ ఎవరు అక్కడ యాపిల్ విత్తనాలు ఇది స్వర్గం అంటే విత్తనాలు ఇచ్చి మళ్ళీ ఎక్కడ పంపుతారు మళ్ళా గో బ్యాక్ రిటర్న్ మళ్ళా పృథ్వీ మీదకి వచ్చి ఆ యాపిల్ విత్తనాలని చక్కగా పండించుకొని యాపిల్ హాయిగా రోజు యాపిల్ చట్నీ యాపిల్ సెడర్ వెనిగరు యాపిల్ జ్యూస్ యాపిల్ కర్రీ యాపిల్ చట్నీ నీ ఇష్టం యాపిల్ తో నీ ఇష్టం వచ్చినవన్నీ తిను ఎవడు తినొద్దు యాపిల్ అంటే జీవితంలో నాకు వద్దురా బాబోయ్ అనేంతవరకు యాపిలే తిను ఇది స్వర్గం అంటే ఇది గుర్తుపెట్టుకోండి ఈ ఉదాహరణ చెప్పాము ఆపిల్ అంటే అర్థం ఇది ఇంకేదైనా సరే నువ్వు ఈ భూమండలం మీద ఏదైనా కోరవయ్యేవా అవన్నీ స్వర్గంలో లభిస్తాయి కానీ ఎలా లభిస్తాయి విత్తన రూపంలో ట్రైట్ టెండెన్సీ సంస్కారం వాసన అలా నేను ఇచ్చి పంపించేస్తారు శుభవాసన అయితే అశుభవాసన ఏదైతే అది అది ఇచ్చి పంపించేస్తారు పంపిస్తే నువ్వే వాళ్ళు మళ్ళా మళ్ళా మత్స్యలోకానికే వస్తావు క్షీణపుణ్యం మర్చ్యలోకం విశంతి అక్కడికి వెళ్ళి కోరగానే నైపుణ్యం ఖర్చు అయిపోతున్నాయా కోరనంతసేపే నువ్వు స్వర్గంలో ఉంటావు కోరగానే నీ పని అయిపోయింది కానీ నైపుణ్యం ఖర్చు సరే బాబు వెళ్ళురానైనా నీ టైం అయిపోయింది వెళ్ళురా అంటారు ఎంతటి వాడైనా సరే కోరనంతసేపే స్వర్గంలో ఉంటాడు కోరగానే ఎందుకని కోర స్వర్గానికి వెళ్ళిందే కోరికలు తీర్చుకోవడానికి కదా అసలు వీడు ఎందుకని ఆ అభిలాషతో కర్మ చేశాడు అందుకని కర్మఫలంలో ఈ రెండింటినీ పెట్టాడు పుణ్యము పాపము స్వర్గము నరకము సుఖము దుఃఖము ద్వంద్వాలి అభిమానం వల్ల ఏర్పడుతున్న ద్వంద్వాలి ఇది గుర్తుపెట్టుకోవాలి స్వర్గం నరకం కూడా అభిమానం వల్ల ఏర్పడతాయి కర్మ ఫలం వల్లగానే ఏర్పడతాయి అక్కడికి వెళితే నీకు ఏమిస్తారయ్యా ఇదే ఇస్తారు సరే ఒకవేళ నరకానికి వెళ్ళేవి అనుకో అశుభ వాసనలా ఫలితంగా నరకానికి వెళ్ళేవనుకో అక్కడ మాత్రం ఏం చేస్తారు నీ దుఃఖాలను నీ చేతే యాతనామయ దేహం చేత అనుభవింపచేసి మళ్ళా పబ్బిస్తారు రే బాబోయ్ నేను తట్టుకోలేను రా బాబోయని ఏడుస్తూ ఉంటే సరే పో మళ్ళా పో మళ్ళా పోయి మత్స్యలోకంలో పుట్టి ఈ గొడవ ఈ విత్తనాలను పోగొట్టుకో ఈ ట్రైట్స్ ఈ సంస్కారాలని పోగొట్టుకో ఈ వాసనల్ని పోగొట్టుకో ఈ తరితీపులన్నింటినీ పోగొట్టుకో అంటాడనమాట సో స్వర్గ నరకంలో చేసేది ఇది ఈశ్వరుడి యొక్క ప్రయోజనం అంటే ఏమంటే మరి ఈశ్వరుడు నన్ను ఏం నిన్నే మారుస్తాడు నీ ఫలితాన్ని మారుతా ఇది గుర్తుపెట్టుకోవాలి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తే ఏం జరుగుతుంది నువ్వు మారతావు నువ్వు చేసే పని నీ బదులు ఆయనే వ్యాపారం చేయడు నీ బదులు ఏమి ఉద్యోగం చేయడు నీ బదులు ఏమి వచ్చి అన్నం ఉండడు పొరపాటును కూడా అన్నం ఉండడు మరి ఎవరు చేయాలి నీ పని నువ్వేం చేయాలి నీకేమిటయ్యా నీకు ఆ బలాన్ని వచ్చేట్టు ఆ బలం వచ్చేట్టు చేస్తాడు ఆ విశ్వాసం వలన నువ్వు ఎంతగా ఆరాధన చేస్తే నీలో ఆ ప్రయత్న బలాన్ని నీలో ఆ విశ్వాసాన్ని నీలో ఆ సామర్థ్యాన్ని వచ్చేటట్లుగా అనుగ్రహిస్తా విల్ మల్టిప్లై ఇన్ యూ ఇన్ థౌసండ్ టైమ్స్ అలా నీలో ఆ సామర్థ్య బలం పెరిగిపోతుంది ఇది ఈశ్వరానుగ్రహం నేను ఆత్మస్వరూపాన్ని పొందాలి నేను మోక్షాన్ని పొందాలి మోక్ష అపేక్ష చేత ఈశ్వర మోక్ష అపేక్ష చేత శరణాగతులు అవ్వాలి మోక్ష అపేక్ష చేత కర్మ చేయాలి మోక్ష అపేక్ష చేత జీవనాన్ని జీవించాలి మోక్ష అపేక్ష చేత జన్మెత్తాలి మోక్షం సాధించి జన్మ లేకుండా చేయాలి అన్నిటికీ మోక్షాన్ని అనుసంధానం చేసేటప్పుడు ఏమైపోయింది యాపిల్ బదులు మోక్షం సింపుల్ యాజెక్ట్ యాపిల్ కోరినా కోరికే మోక్షం కోరినా కోరికే కానీ ఇది ఎటువంటిదయ్యా ఇహం అల్లా పుట్టం ఎందుకని నీకు ఈశ్వరుడికి భేదం లేదు కాబట్టి ఇంకా ఈ మోక్షం లో ఉపయోగం ఉంది ఏమిటయ్యా ఆ కాల కర్మవశంలో నుంచి బయటపడిపోతుంది ఇది మోక్షం యొక్క ప్రయోజనం అసలు నాకెందుకంటే మోక్షం పుడితే మాత్రం పోయింది ఏమిటి అంటున్నారు ఇప్పుడు సరే తప్పేం లేదు మంచిది యాపిలే కావాలి కాబట్టి యు వాంట్ అన్ యాపిల్ యు హ్యావ్ టు టేక్ బర్త్ వితౌట్ బర్త్ అండ్ వితౌట్ అందుకని బుద్ధుడు ఇంత దూరం చెప్పకుండా ఆ కోరిక ఏ సర్వదులకు మూల కారణం అంతవరకే చెప్పాడే వృక్షన్యాయం వరకే చెప్పాడు కానీ సనాతన ధర్మం వృక్ష న్యాయం దగ్గర చెట్టు కొట్టేసినంత మాత్రం లాభం లేదురా బాబు ఆ బీజాలన్నీ మళ్ళీ అక్కడే పడతాయి ఏం చేయాలి బీజములు అంకురించకుండా ఉండే జ్ఞానాన్ని సంపాదించాలి జ్ఞానాగ్నిలో కర్మ బీజాలను హవిష్యులుగా సమర్పించాలి ఈ జ్ఞాన యజ్ఞం చేయాలి రా బాబు అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది అభిమాన త్యాగం సంపూర్ణ త్యాగం